అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులు ఎందరో పారులు తీరి ఉన్న నిండు పేరోల గంపున సురలోకేందుకు దేవేంద్రుడు సత్యవృత ప్రసంగం ఆరంభింప అచ్చటి వారెవ్వరికి నీ తెలియని సత్యము నీ ఒక్కరికే తెలిసినట్లు నీ ఒక్కని మొదమనే పొద్దుపడిచినట్లు హరిశ్చంద్రుని సత్య సందూర్చి అవునవును నిరంతరం ఆ రాజులు ఇంట్లో చేరి ఇచ్చుకమ రాడుచు పొట్ట పోషించుకునుచున్నందులక హరిశ్చంద్రునిపై నీకు అభిమానము నీ ఈ అభిమానపు మాటలు మా ఎదుట పల్కుటకు నీకు రవ్వంత అయిన నువ్వు సిగ్గులేదా అవునులే నీకేలా సిగ్గు నిరంతరము బ్రహ్మను ఆపాదించుకున్న లోకంపున భూసుడమని పేరె వెలుగొందుచు పౌరోహిత వ్యక్తిని అవలంభించి వారి జాతక లగ్గరముల కట్టి పట్టుకూటికై వెయ్యూ భూమిదారములుగా వారి చే మాన్యములు కొందా నీ విప్పులు సిగ్గు సి ఆ చింతామణి పీఠం నుంచి నందను పొగురచే కండ కావరమును గుడ్డు వచ్చి పిల్ల దెక్కిరించు చందమున ముమ్మే అధికేపించు నీ పరు వేపాటితో మేమెరుగనది అర్ధరాత్రమున గౌతమిని పంచు గావించి సాధ్యను చేపట్ట మునిపొంగ్రస్తుంచి కాబోలు ఎన్నడు నీవా చింతామణి పీఠమును అర్హుడవు కావని మా మనమ్మలు తోచినదో నాడే నీ మూట ముల్లేకర పెట్టుకుని నా ఈ తపశక్తి సార్థకత ఎందలి పరమార్థముని అబరింగుడు నా తలంపులన్నీ లోకహితములే కావున జగదేక పూజురాలకు గాయత్రీ దేవిరథుడన నన్ను విశ్వమిత్రుడ మార్చునది విశ్వమిత్రుడనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయచూడా ఎవరేమన్నను ఏమనుకున్నాను నాకేమి భయము నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమనే చాటుచున్నవి మానవుడెంతటి శక్తిమంతుడో ఈ లోకములకు తెలుపటకై దైవ ప్రేరితమైన స్వర్గమునకు పరితిరూపమైన వేరే స్వర్గము నిర్మించి త్రి సంకుల మంచిది అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రులకు అపజయ భయమా క్రతుంది దివ్య తపశత్రు తృషం కులం కూలిే భూ సత్సృష్టిం ప్రతిసృష్టిర్ఘటికి బ్రహ్మపదమే రాజర్షి సాధ కామ్రోధ లోలకు హరిషడ్వర్గమును జయించిన మానవుడు అంతే కాదు నిరంతరము అర్ధాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రయానీకమును పీడించి కప్పము నపమను బొక్కసము చక్రవర్తులు సత్యసంధులు ఇందులకే కాంత కనకములకు లోబడిని మానవుడు గదా అని ఇదివరకే హరిశ్చిందిని మనము ఆకర్షించుకు శృంగార రూపురేఖకు మాతంగా ఇప్పుడు కావలసిన కార్యమాలోచించద నేనిప్పుడు హరిశ్చిందిన ఆస్థానమనుకు పోయి నేను నిర్వర్తించబోబు యజ్ఞార్థమయ్యా తన వద్ద కొంత ధనము యాచించి తనకడని దాచివచ్చద ఇది రాబోవు కాలమునకుగా నక్షత్రగా నక్షత్రగా గురు లెక్కలేని రొక్కం పడి హరిశ్చిందుని ఒప్పించుకుని చేజిక్కించుకున్నటే కాక ఇప్పుడు అతడిక్కడ వచ్చినటువ పన్నుగడా పన్న మరియును ఆతను మనమని ఆకర్షింప శృంగార రూపురేఖా విలాసుకు మాతంగా నిజవరకే సృజించి తిరిగి నీవి విషయమున అప్రమత్తుడవే మెలంగ తెలిసినదా గురువుత్తమ ఏదో ఒక వ్యాసంగమవలన నా చదువు మాత్రము గ్రీష్మకాలే దినము అడుగంటూన మహాత్మ haango haango mugaa vasu strugalam che aa dushtuni naama manichina nuchareppa valadu guruktama agrikampaga anugrahimpudu haango haango mugaa తేరివే వశిష్ఠుల మధ్యస్థం పుగా మొన్ను చేనం డియలో నీకు విద్యలన్ను కరదలో మొలకముగా ఉదం అదే మహాత్మా మరి పొట్టబొట్టడు ఎప్పడమో కదా నక్షత్రగా ఎక్కడిదా సబడి అదుగో అతడే హర్షో ఆ పంతలో tom mul kul ko yobad nat do he jo jo nimar kutahu je padamu tishan baila naptagil వేటీర్తి చంద్రమతి లోకేతాశ్వరికి ఎంత దూరము చూసి లేదు కదా దేవి నేడు మన మున్న తలంబు ఒక ముని అస్రమంబు దేవి ఇచ్చటి మునిలో మనకు సందర్శనీయులు నామ్రవనకు పెడితే ప్రశాంతమైన మనం బిలాగూ ఉన్నది ప్రాణేశ్వర తీసుకు నిరప రాధులను మన స్వామిత్రుడు మాత్రమే స్వామిత్రుడు మాత్రం ఏమి చేయగలడు మరి హరిశ్చంద్ర ఇప్పుడు ఎక్కడికి పోయేదము అడుగును బెట్టిన ఆశ్రమే కాక మా పాదమన కూడా అంతపరుచుతున్నావు రా నేడుతగా రాశిరస్సులకు ఉత్తమ ఆంగమని నామం చెల్లిద మహాత్మ ఓరీ దుర్మదాంధ వైవ శతకుల కళక్య ఏమి మాయా వినయము ప్రత్యక్షమ వినయస్ఫురణము పరోక్షమణ నిందాపీ ఫలవృక్షంపడంతి కుమ ప్రాతములమా చివ హరినర్భకంపుల మధిప్పన్ ఇట్లాశ్రమమె అపవిత్రమొచ్చు ఏ కాక మందు రాజు పాదాక్రాంతలు నీవు చక్రవర్తి పదము వెరవీకు ఇదివరకు తెలిసినది కాదు రాజు లేక నీవు అపకృత్యం అనర్పకుంఠులకు మేము అసమర్థుల విశ్వామిత్రుడగముల सागुतुंदा हाबर ब्रह्मलमी मेरुंगरवार वर महात्मा ब्रहज पंजारा में बोये प्राद पंजवा में बोये ब्रह्म दृष्टि हे जमुना అయినదా ఐనదా ని వ్యర్థమోజాల ప్రసంగము నేను అపరబ్రహ్మనని అగ్నిమా తేజమునకు తీటు రాకపోయిన నిజముగా వెరింగిన వాడో ఎండ తల్లి గుణ ముద్దుల కూతురి ఎన్నడు రాని రాజునిచేరుచేపాలు అలాగైనా నీ పక్షమని మేము నాలుకను కోయిదు చూచిన కొలది నేసిన అగ్గిలే నా మనం నేను అలరించినవన్నీ తప్పులే అయినా క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు ये दीर्घ को गोमबो सरद महात्मा मनवे नेवे नोमा मम दैया गनोमा मनवे नेवे नोमा मम दैया गनोमा तोने युनी पे ये गडी पगाचा नोना मनवे नेवे नोमा होदरु गला मारीना नछुटा होलुगा దగన్ పడక జ బాములుంపద గు పటక ఎత్తి నా బామును సంపద గు పోయిన సంపనే kanikaramuna <Sings> sagakai tudagura munindra deva kanikaramuna sagakai tud konalu na penu sankada medana gona konalu na penu sankada medana gona manav ne venuma mamoda ayaga numa konayu ni pai jhaate bhaga thanona manav ne venuma ha శాంత స్వభావము కిరీటముపై తన్ని దుర్భాషలాడినను చెంపకున్నాడు విరాగులమై తపస్సు చేసుకొనున్న మాకిట్టి దీర్ఘ కోపము సనపు హరిశ్చంద్రీ తప్పులెమ్మో శరణాగత రక్షణ అవశ్య కర్తవ్యము నీ భయండి నిన్ను చేపట్టినైతి నా ఉపదేశం వండు గల నీ వద్దాని తప్పక ప్రవర్తింతువేని నా కోపాని నిశేషముగా చల్లారగలదు ధర్మోపదేశము మా ఆజ్ఞ అయిన వెనుక అవి పుణ్యకృత్యముగా మారవలసినదే అపరబ్రహ్మను కదా మా మహిమలు ఇప్పుడు నీకు బాగుగాదలిసినవి కదా ఇక ూపవతి కాంధర్వ విద్యా జగన్మాజ ప్రాభవి వయోజిత కళాల్లి భూరి సౌద్య శ్రీలూమి ప్రశస్త స్త్రీ సుఖా భాగం వంశముని పనే కథ వివాహం అతివైవాహిక నంబు ఇప్పటి కన్నడో జరిగే సత్పుత్రుండు గురుదేవుల నమస్కారం పొమ్మయ్య సత్పుత్రుడు పరిభాగాము తప్పుచున్నయది లే ప్రాయంబున వర్ణ సంకర పుంబెళ్ళిలే ఎల గుత్తదము నా కंठంబున కౌసికా ఆదా ఆ ఇక పరంబులకు రెండింటికి చెడు మార్గం నీ మేలు నీవు చూచుకొనలేకున్న అడవు ఎప్పుడో వచ్చు స్వర్గ సౌఖ్యములకు నమ్మి ఇప్పుడు కంటికి కనబడుతున్న సామ్రాజ్యుత్తమ భోగములు విడత విడివాడు ఎంత కలడా ఈమెను పిండి ఆడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారములు తెరచపెట్టబడిననుకోటి నీ వంటి తుచ్ఛ రాజులకు సౌఖ్యములు కూడా రాజ్యాంతే నరకం ధ్రువం కావున వ్యర్థ ప్రతిపాదములు చాలించిన ఆజ్ఞ ప్రకారం ఈ పంచమకంజును పరిగ్రహించి పూజ్యం పైన సామ్రాజ్యాత్తమ భాగములతో పాటు ఈ అంగ్రమ భాగములు కడగంలో ఇది ఎన్నైనా సరి అయిన పోతయా మహాత్మ పాపల నుంచి క్షింపపోయిన దండధరుడు ఒకడు ఉన్నాడని అయినా దుష్కార్యముల కొంత పోకుండవులే కదా దేవాడు దండధరుణిష్టా కుజాక్ష ఇవి ఏ విను కాక ఇంకేమి అరణం విచ్చద ఏమి కాబలయునో అర్థింపుమా ను